మహా పరిశుద్ధుడమైన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి తండ్రి ప్రభువా రక్షకుడ విమోచకుడ మా నీతికి ఆధార దేవ ఇస్రాయేలీల తండ్రి వందనాలు అబ్రహాము ఇస్తాకు యాకబుల దేవ నీకు వందనాలు అబ్రహా ఈసాకు యాకబులకు చేసిన వాగ్దానములు నెరవేర్చిన వాడవు నమ్మదగిన దేవుడవు నమ్మదగిన దేవా నీకు వంద నాలుగు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి అంతరంగమందు మమ్మల్ని ఈదులు గాను ఇస్రాలు గాను నీ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా మార్చుకున్న ప్రేమ స్వరూపి కరుణ సంపన్నుడా దయా దాక్షిణ్యుడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడనవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభ నీ కంటి పాప తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు తండ్రి మా గుడారము సమీపించకుండా ప్రతి విషయంలో ప్రభ మీరు మాకు తోడుగా సహకారిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న యొక్క విధానమును బట్టి కృపను బట్టి నేను మీరు మా పట్ల చూపిస్తున్న కరుణా వాత్సల్యమును బట్టి దయా బట్టి తండ్రి నీకు నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి తండ్రి ఆ రీతిగా ప్రభ ఈ దినం కూడా ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకొని ఈ రీతిగా తండ్రి యన నీ ప్రియులతో కలిసి నేను ఆరాధించలాగున స్తులాగున నీకు ప్రార్థించలాగున నీ సన్నిధిలో తండ్రి ఉండులాగున కల్పించిన అవకాశమును బట్టి నీకు వందనాలు మీకే కృతజ్ఞతలు స్థూతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభు ఏస్తయ్య నీకే యుగములకు కలుగును గాక అయ్య తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని ఉంటారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు నమ్మదగిన తండ్రి కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి వాక్యం మీరు మాతో మాట ట్లాడండి మా విశ్వాసాన్ని స్థిరపరచండి ఈ లోకంలో మాకు కలిగే ఎన్ని ఆపదలైనా శ్రమలైనా శోధనలైనా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభ కాబట్టి మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని అవుతాండి కాబట్టి నీ మాటల్లో ప్రభా జీవం ఉంది శక్తి ఉంది బలం ఉంది ప్రభ నీ మాటల్లో ఆదరణ ధైర్యం సమస్తము నీ వాక్యంలో ఉంది ప్రభ కాబట్టి నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి నిన్న ప్రతి వాక్యాన్ని మేము సాత్వికంతో అంగీకరించి స్వీకరించి ఆ వాక్యానుసారంగా మా జీవితాన్ని నడుచుకోలేక మీ కృపా సహాయం అనుగ్రహించండి ఈ జరిగే ఆరాధన అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి పాటల ద్వారా తండ్రి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోండి మా స్థుతులపై మీరు ఆశీను లోమని తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చలాయించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కం మనీ బహుక చల్లనీ ఏ ప్రేమామృతీ కం చల్లనీ అతిచల్ని ప్రేమామృతం జుడ్డి కన్నా మధురం సర్వే నకు సుకృతం జుడ్డిన కన్నా మధురం సర్వజనకు సుకృతం ఏ సమీ ప్రేమాత యేసమీ ప్రేమ రూపం తమ్మనీ తన్ననీ అతి చెనీ మనక ప్రేమం రూపం సర్వనులకు ఆశూపి ఆశూపిను లోకం మలినమాయనో నా జీవితం నీలు ప్రేమాయూపిను రాిపై ఆశ చూపిను మలినమాయూ నా జీవితం ఏ సో నీలు ప్రేమ దయచూపి దీను రాలిపైనా విరిగెను నాలుగు దీపము ఆత్మదీపము విరిగెను నాలుగు మీ ఆత్మదీపము కడిగిన ముత్యముగా అయ్యాను నేను కడిగిన ముత్యముగా అయ్యాను నేను కమ్మని బహుకమ్మని అది చెల్లి తెల్లని పేత తెల్లని ఏసుని ప్రేమామృతం నా కుర్లతో పరిమీదా నీకు పాద సేవా నా గుండె గుడిలో అలువైయు మధురేవా ఆరాధంతును నిన్ను అనుదినమో ఆరాధును నిన్ను అనుదినమో జీవించు నీ పై అనుక్షమో జీవితును నీ పై అనుక్షమో అతి చల్లని చెల్లని తేట తెల్లని ఏసు ప్రేమామృతం జుడ్డితేన కన్న మధురం సర్వజనులకు సుకృతం జుడ్డితేన కన్న మధురం సర్వజనులకు సుకృతం ఏసుని ప్రేమామృతం నేను చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిను పొగాడినా చాలు నా గుండె గుడిలో ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా. ఏమున్నా లేకున్నా నా గతులే మారినా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు నీసన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు నేను స్థుతి నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో స్థుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా స్తులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా నీవే నయ్యా మాకు నీవేనయ్యా నీవే నయ్యా మాకు నీవేనయ్యా నేను స్థుతించిన నేను స్థుతించిన చాలు నా ్రతుకు కుదినములో నిను పొగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరుడవనివేనయ్యా స్తోత్రృడవో నివేణ్యా ప్రేమ స్వరుడవనివేనయ్యా స్తోత్రృడవో కునివేన నివేణ్యా నాకు నివేనయ్యా కునయ్యా నేను స్థుతించిన నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములు నేను పొగాడినా చాలు నా గుండె గుడిలో నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములు నేను పొగాడినా చాలు నా గుండె గుడిలో ఆరాధ్య దైవము ఆచర్య కరుడవు నీవేనయ్యా ఆ రాధ దైవము నీవేనయ్యా ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా నీవే నయ్యా మాకు నీవేనయ్యా నీవే నయ్యా మాకు నీవేనయ్యా నిన్ను స్థుతించిన నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు నేను పొగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములు నేను పొగాడినా చాలు నా గుండె గుడిలో ఆది సంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా ఆది సంభూతుడవు నీవేనయ్యా దరించు దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా మాకు నీవేనయ్యా నీవేనయ్యా మాకు నీవేనయ్యా నేను స్థుతించిన నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిను పొగాడినా చాలు నా గుండె గుడిలో ఏమున్నా లేకున్నాస్తిగతులే మారినా ఏమున్నా లేకున్నాస్తిగతులే మారిన మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలు నేను స్థుతించిన నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగడినా చాలు నా గుండె గుడిలో నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగడినా చాలు నా గుండె గుడిలో అలలియ ఆమెనా ప్రార్థిస్తాం పరిశుధర వండ్రి మీకు మదనాలైనా ఇస్రాయలీ గొప్ప దేవ మీ కృతజ్ఞత లేసయ్యా ఓ ప్రవ్వ ఆ యొక్క మరణ భూస్థాపన పునదానం ద్వారా మీరు తండ్రి మమ్మల్ని అంతరంగ మందు ఇస్రాయల్ గా మార్చుకున్నారు ప్రభావ ప్రకృతి సహజంగా ఇస్రాయల్ లేదు ఆత్మీయమైన ఇస్రాయల్ అనేకసార్లు మీరు రోగిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఓ ప్రవ్వ ఏడవ అధ్యాయంలో మీరు మాకు చూపించినారు కాబట్టి నేను అంతరంగ మందు మమ్మల్ని యూదులుగా అంతరంగ మందు ఇస్రాయల్ మీకు ఎంతో వందనాలు కాబట్టి ప్రతి వాగ్దానం మాదే వాటిని మేము సంపూర్ణంగా స్వీకరిస్తున్నా మీ కొరకు సాక్షిగా జీవిస్తాం ప్రవ్వ ఓ ప్రవ్వ మా జీవితాంతం మిమ్మల్ని మిమలి మిమ్మల్ని ఘనపరుస్తాం మీ నీతి సత్యాన్ని ధ్యానంగా ప్రకటిస్తాం ఓ ప్రభ మరి మీరే సహాయకులుగా నడిపించండి ఈ మధ్యాహ్నం ఈ సాయంత్ర మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించి ప్రవ్వ అనేకుల ఈ వాక్యాన్ని స్వీకరించి బలపడాలా స్థిరపడాలా మీ సాక్షులుగా జీవించాలా శత్రువు బలమంతట మీద మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి మేము ఏడవం ఎటువంటి కష్టం వచ్చినా మేము ఏడవం మేము నవ్వుతూనే ఉంటాం కాబట్టి నేను వాణి రాజ్యాన్ని తొకటకు వాణి రాజ్యం నుంచి మనుషుల్ని బయటికి తీసుకుంటాటకు మీరు మమ్మల్ని పంపించరు ఈ లోకంలోకి అటువంటి అభిషేకం ఇచ్చినందుకు మీకు వందనాలు కాబట్టి మీ కొరకు మేము మండుతున్న అగ్నిలాగా మేము ఉండాలా ప్రవ్వ మండుతున్న వారి మేము ఉండాలా పవ్వ అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రించమని ఏసుక్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ వారము దేవదూతలు తొంగి చూ చూచుట అన్న అంశం గురించి నేను మీకు కొన్ని విషయాలు చూపించిన ఎందుకు అంటే దేవదూతలు ఎందుకు తొంగించాలనుకుంటారంటే ఈ మండుతున్న వారు ఎవరు అనేది కాబట్టి దేవుని సేవకులందరూ మండుతున్న అగ్ని వంటి వారు అని వాక్యం సెలవిస్తుంది ఒకసారి ఆ వాక్యాన్ని మీకు చూపించినాక నేను కొంత దీర్ఘంగా ఈ యొక్క అంశంని నేను చూపించాలని ఆశపడుతున్నాను మండుతున్న వారు అంశం గురించి అయితే దేవుని సేవకులు అందరూ మండేవాళ్ళు అని వాక్యం చెబుతుంది ఎందుకు అంటే ప్రభు అట్లా తయారు చేసుకుంటూ మనల్ని పాత నిబంధన కాలంలో ఉన్న వాక్యాలు ఏం జరుగుతాయి అంటే పాత నిబంధన అదొక అద్దం వంటిది పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు మనకి యాకబు కూడా అది మనం చూస్తాం కాబట్టి పాత నిబంధన పుస్తకము అద్దం వంటిది అది చెప్తుంది నీ సమస్య కానీ పరిష్కారం చూపదు పరిష్కారం కేవలం ఏ స్ప్రభుల మనకు అందుకు పాత నిబంధన వాక్యాలను ధ్యానిస్తే అప్పుడు మనము దాని అతుకు కృత వరకు ఉంటుంది కాబట్టి ఆ వాక్యం వెతుకకుండా నువ్వు ధ్యానిస్తే పాత వాక్యం సగంలోనే ఉండిపోద్ది అన్నట్టు అయితే ఏమవుతుందంటే నీ విశ్వాసం సగం వరకే ఆగిపోద్ది ఆ వాక్యానికి నువ్వు అతికి పెట్టుకుంటే ఏమవుతుందంటే కృత ఉన్న వాక్యము దానికి పరిష్కారం దొరుకుతుంది ఉదాహరణకి నీతిమంతుడు ఏడు మార్లు పడేను అనుంది వాక్యం మనకు తెలుసు అది ఏడు మార్లు పడతాడు నీతి మంతుడు పాత నిబంధన పుస్తకాలు చూస్తాం మనం ముఖ్యంగా ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదహారవ వచనం ఎవరైనా ఉంటే ఎవరిదైనా చదవండి నేను హెబిల్ రాసిన పత్రిక తీసి పెట్టుకున్నా మీ దగ్గర ఎవరిదైనా ఉన్న వాక్యపు ఉంటే చూసి చదవండి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అంటే ఎనిమిదోసారి పడడన్నట్టు పాత నిబంధన వాక్యం ప్రకారంగా అయితే పాత కాలపు పుస్తకాలలో ఎట్లుందంటే నీతిమంతుడు పడుతూనే ఉంటాడంట ఎందుకు అంటే యేసురాబు అప్పటికి ఇంకా పుట్టలేదు కాబట్టి యేసురాబు అప్పటికి ఇంకా చనిపోలేదు కాబట్టి కాబట్టి వాక్యం ఎట్లా చెప్తుందంటే నీతిమంతుడు పడతనే ఉంటాడు లేస్తా ఉంటాడు పడతనే ఉంటాడు లేస్తా ఉంటాడు కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఎవరు నేను నీతిమంతులుగా మార్చారు పాత నిబంధనలు నువ్వు ఎట్లా నీతిమంతులుగా ఉంటావు అంటే పాటించినంత కాలం నువ్వు ఉంటావు అంటే నువ్వు ప్రయాస అనుదినము బలు అర్పించుకోవాలా అనుదినము శుద్ధీకరణ ఆచరణ చేయాలా రకరకాల ఆచారాలు చేస్తా ఉంటేనే నువ్వు నీతిమంతునిగా ఎంచబడతావు కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఏసుప్రభు అవన్నీ పాటించి నిర్వర్తించేడు కాబట్టి పాత నిబంధన నీడలన్నీ ముగింపు చేసిండు కాబట్టి నిజ స్వరూపాన్ని నువ్వు వెంబడిస్తావు ఆయన నిన్ను నీతిమంతులుగా మార్చిండు నువ్వు ఏమీ ఆచారాలు చేయనవసరం లేదు బలులు అర్పించడం లేదు శుద్ధీకరణ చేయన లేదు నియామక దినములు అమావాస్యలు సబ్బాతులు ఇవన్నీ నువ్వు లేదు అవి పాత నిబంధన పాటించడం వల్ల నీతిమంతులుగా పరిణిగా కానీ నీతిమంతులుగా తీర్చి దిద్దింది నిన్ను ఈశ్వర ఒక్కడే తన మరణం ద్వారా అందుకని యూధ పత్ర యూధా పత్రికలో ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంటారు చూడండి ఒకసారి యూధ పత్రిక ఇరవై నాలు పత్రిక కదా యూధా ఒకటే కాబట్టి యూధా పత్రిక ఇరవై చదవండి తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి మన రక్షకుడైన అద్వితీయ దేవునికి చూడండి మన రక్షకుడు అద్వితీయ దేవుడు చదువులే కంప్లీట్ చేయలేదారు వాక్యం అతిగా పోయిందట అవున మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక అంటే గతంలో కూడా నీకుందట భవిష్యత్తులో కూడా ఉండబోతుందట వాక్యము వెనకలికి ముందుకు వెళ్తుంది మరోసారి ఫస్ట్ నుంచి బ్రేక్ వచ్చింది మనకి తొట్టిల్లకుండా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏసుప్రభు నిన్ను తొట్టిల్లకుండా కాపాడతాడంట పాత నిబంధన పుస్తకంలో నువ్వు పడతానే ఉంటావు నీతిమంతును అయినా ఉంటావు కానీ క్రొత్త నిబంధనకు నువ్వు పడవంట అక్కడ మళ్ళా చదివాడు తొట్టిల్లకుండా మిమ్మల్ని తొట్టిల్లకు నేను కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ను నిర్దోషులుగా నిలవబెట్టుటకును చూడండి తన మహిమ ఎద్దుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుట కాబట్టి మీరు తొట్టిల్లరు మీరు పడిపోరు అని చెప్తున్నాడు మీరు నిలబడే ఉంటారు అది అన్నట్టు కృత నియమనకు అట్లా జరుగుతుంది వాక్యం అయితే చాలామంది దీన్ని సమర్థించుకుంటారు నీతిమంతుడు పడుతుంటాడు లేస్తుంటాడు పడుతుంటాడు లేతుంటాడు ఎన్నిసార్లు పాపం చేస్తావు నైన్టీ టూలో దేవుడు నాథన్ నేను స్వరం విన్నా తొమ్మిదిన్నర ప్రాంతంలో పండుకున్నాను పండుకుంటే ఆయన స్వరం విన్నా ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు ఆ స్వరం వినగానే ఎంత గంభీరంగా ఏం లేదు స్వరము లైట్గానే విన్నా కానీ మొత్తం బాడీ అంతా ఐస్ లాగా ఫ్రీజ్ అయిపోయింది నాకు ఇంకా గాఢ నిద్రలో కూడా లేరు నేను ఇంకా నిద్ర స్టార్ట్ కాబోతుంది స్వరం వచ్చింది బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది అవును ప్రభా నన్ను క్షమించినైనా అని అప్పటి నేను చాలా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్సపడుతున్నా ఎన్నిసార్లు నేను క్షమించాలా నీతిమంతుడు ఏడు మార్లు పడుతున్నంటే ఎన్నిసార్లు నూపా పనిచేస్తా ఎన్నిసార్లు పడిపోతుంటావు ఒకసారి పడినాక తిరిగి లేసినాక మళ్ళీ ఎందు పడాలా కొంచెం సిగ్గనిపిస్తుంది కదా నాకైతే కాబట్టి ఈ వాక్యం ఏమంటుందంటే నా వల్ల కాదు అందుకే యేసు ప్రభు అవసరం నాకు ఆయన నన్ను పడిపోనియ్యాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి నువ్వు మండుతున్నవాడివి పడిపోతే ఏమైతే చెప్పండి మండుతున్నవాడు ఎప్పుడు నిలబడి ఉండాలి కదా మతేశార్తలు మనం చూస్తాము మండుతున్న వాని గురించి మతేశ్వార్త ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదవండి దీపం గురించి మాట్లాడుతుండే అక్కడ ప్రభు మన ప్రభు దీపము ఎవడు కూడా మంచం కింద పెట్టాడు లేక బుట్ట కింద పెట్టారు అని చెప్తాడు ఇంగ్లీష్లో అయితే బుట్టనుంది కుంచెం అంటే బుట్టనే కదా పదిహేనవ వచనం మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు చూడండి ఎక్కడ నిలబెడతారు దీపస్తంభం మీద పెడతారు మంటుతున్న వాడు నిలబడే ఉంటాడు వాడు పడిపోడు ఎట్లా సాధ్యం అసాధ్యం అది పాత నిబంధన కాల పడిపోయిన అంత గొప్ప గొప్ప భక్తులు అందరూ ప్రవక్తలే పడిపోయినరు దేవుని బిడ్డలు ఎంతమంది పడిపోయినారు కానీ శిష్యులు ఎవరు చెప్పండి శిష్యులు అప్పసులో పోదల చూస్తే ఎవరన్నా పడినరా చివరి వరకు క్యాండిల్స్ లాగా మండి మండి మండి మండి ఆరిపోయినరు కానీ ఎవ్వరు పడిపోలేదు నువ్వు నేను అంతే ఎందుకు పడాలనుకుంటున్నాను పడవు నువ్వు కాబట్టి పాత వాక్యం నుంచి నువ్వు తీసుకున్నప్పుడు అంశము క్రొత్త నిబంధన ఏం చెప్తుందో తెలుసుకోవాలా ఎందుకంటే ఇసల్ పదలకి క్రొత్త నిబంధన అంటే ఇష్టం ఉండదు ఈరోజుకి కూడా వాళ్ళ రబ్బాయిలు కొత్త నిబంధన ఒప్పుకోరు ఎందుకు అంటే క్రొత్త నిబంధన అంటే అది పాతది కదా అంటే మాది పనికిరాదు కదా అన్నట్టు తీసుకంటున్నట్టు వాళ్ళు నెగిటివ్గా అరే ఇది సంపూర్తి పరిశుద్ధ గ్రంథం అంటే సంపూర్తి కదా పాతది ఆరంభమై క్రొత్త దాంతో నువ్వు అక్కడే ఆగిపోతే మార్గంలో మధ్యలో అట్లా వాళ్ళు దేవునికి దృష్టికి శత్రులుగా మారింటాడు పౌలు భక్తులు రోమిలి రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయంలో సువార్థ నిమిత్తమై మీరు దేవునికి శత్రులై ఉన్నారంటాడు ఈరోజు కూడా వాళ్ళు దేవుడికి శత్రులుగా తయారైపోయినారు ఎవరైతే సువార్థకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు దేవునికి శత్రువులు కాబట్టి మన సేవా పరిచయలో మనం ఎక్కువ సువార్థ గురించి చెప్తా ఉంటాం ఆయన మరణం గురించి ఆయన ఆయన ఆయన పుట్టుక ముందు ఆయన పుట్టుక గురించి ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించిండు అని దాని తర్వాత ఆయన మరణం గురించి ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధానం గురించి అన్ని రుజుపరుస్తూ ఉంటాం మనం చరిత్రాత్మకంగా చూపిస్తాం ఇవి నిజంగా జరిగినాయి అని తర్వాత ఆయన ఆహారోణమైండు పరిలోకానికి పోయిండు తండ్రి యుద్ధకి ఆయన తిరిగి వస్తా అన్నాడు తిరిగి వస్తే మళ్ళా తీసుకొని పోతాడు ఇవి ఏడు అంశములు సువార్తలో ఏడు అంశంలు ఉంటాయి ఎప్పుడు ఇమ్యూని ఉంటాయి వాటిని మనం కాంప్రమైజ్ కాకుండా చెప్తా ఉంటాం ఎందుకంటే ఎవరైతే సువార్తకి వ్యతిరేకంగా ఉంటారో వాడు దేవుని దృష్టికి శత్రువు అన్నట్టు నేను ఎప్పుడు కూడా అట్లా శత్రువు గడక వీళ్ళేది ఈ స్నేహ ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అంటే నువ్వు దేవునికి శత్రువు అన్నట్టు ఈ లోకంతో స్నేహం చేస్తే సువార్త అంటే మనుషులకి ఎందుకు అసహ్యం శత్రుత్వం తెచ్చిపెట్టుకుంటున్నారు కాబట్టి అందుకే ఏదైపోయినవారని చూపించిన మండుతున్న వాళ్ళ జీవన విధానాలు ఎట్లుంటాయి ఎవరు మండుతున్నారు ఫస్ట్ పాయింట్ సేవకులు తప్ప ఎవరు మండలేరు గొప్ప జనం ఎందుకు మండలేరంటే వాళ్ళ సేవకులు కాదు కాబట్టి సర్పములు తేళ్లు మండలేవు ఎందుకంటే వాళ్ళ సేవకులు కాదు కాబట్టి మండేది ఒక్కడే నువ్వు మంది వీళ్ళు బహుగా మండుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ పరిసరాలు అంతా మండిపోతుంటాయి భరించలేవు అన్నట్టు భరించలేవు నువ్వు మంట నీలో ఉన్న అగ్ని గ్రహించలేకపోతున్నావు ఆయన దహించే అగ్ని నీ దేవుడు మరి అటువంటి దేవుని బిడ్డవు నువ్వు నువ్వు కూడా మంచి మండుచున్న వాడిలాగానే ఉంటావు మండుచున్న దానిలాగానే ఉండాలా నువ్వు లేదు ఏడుచుకుంటా ఇటు తర కూర్చుంటే నువ్వు మండుతలే ఆరిపోయినావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏడవము ఎంత సమస్య వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా మనం ఏడవం ఎందుకంటే మనం మండేవాళ్ళం ఒక్కసారి నువ్వు విజృంభించి పడ్డావు శత్రు మీద వాడు పారిపోతాడు అపవాదిని ఎదిరించడు వాడు మా ఎదు మీ ఎదురు నుంచి పారిపోనని వాక్యం లేదా మండాలా నువ్వు మండకపోతే వాడు పోడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నువ్వు నీతో పాటు ఆ ఉంది కాబట్టి ఆ ప్ర పరిసరాలు ఉన్న డిమాండ్స్ అన్ని పరిగెత్తిపోతాయి దుష్టశక్తులన్నీ పారిపోవాల్సిందే నువ్వు ఉచ్చరించిన అవసరం కూడా లేదు నువ్వు అడుగు పెడితేనే పారిపోలే ఎందుకంటే ఇ నువ్వు మీరు ఏ గ్రామంలో అడుగు అక్కడ సమాధానం కలిగిన కానమ్మన్నాడు లేకపోతే అది వాపసు వస్తుంది అన్నాడు మీ స్వీకరించకపోతే ఎక్కడ నువ్వు మండుతనే ఉండాలా ఆ విషయం ఈరోజు నేను మరోసారి మీ జ్ఞాపకం చేస్తున్నా ప్రతి ఒక్కరు సేవకులుగా కానీ మీరు మండలేరు మీరు ఎంతైనా వర్షిప్ చేసుకోండి ఇంటి దగ్గర ఉపాసన ఉండండి ఏమైనా చేసుకోండి మీ మొహాలంతా వాడపరుచుకోండి మీరు ఏమైనా చేయండి ఎంత సమస్య అంటే నేను చెప్పేది ఏంటంటే ఎంత తృణీకరించుకున్నా కానీ వేస్టే మీరు మండకపోతే మీరు మండాలా కాబట్టి సరే మనం కొత్త సంవత్సరం పాత సంవత్సరం గురించి నమ్మం ఎందుకంటే అవన్నీ మనుషుల కల్పితాలు బైబిల్లో మటుకు కంటిన్యూస్గా పోతేనే ఉంది కాలం అంతే సూర్యుని కింద ఏదైనా కొత్తది అంటాడు కదా ప్రసంగి ఏమీ లేదు కొత్తది థర్టీ ఫస్ట్ నైట్ తర్వాత వచ్చేది ఫస్ట్ కొత్తది కాదు అది ఈ లోకపు దృష్టిలో కొత్తది కానీ ఏది కూడా కొత్తది లేదు సూర్యుని కింద ఏది కూడా కొత్త ఉండదు ఎందుకంటే తిరిగి వాటినే రప్పిస్తున్నాడు మళ్ళా ఉదయం వస్తేనే ఉంటుంది నిన్న వచ్చింది ఈరోజు వచ్చింది రేపు వస్తుంది అంతే కొత్తదనం ఏం లేదు అక్కడ మనుషులు బిజినెస్ కొరకు కొత్తతనం చేసుకున్నారు అంతే ఆ రోజు హాలిడే పెట్టుకొని ఎంజాయ్ చేయడం కొరకు కాబట్టి మనం అందరము మండుతున్న వాళ్ళలాగా ఉండాలన్న విషయము పోయిన వార పోయిన వార నేను చూపించిన ముఖ్యంగా మోసే జీవన విధానం నుంచి మోసే ఎట్లా మండుతా ఉన్నాడన్న విషయాన్ని ముఖ్యంగా ఆయన ఏంటంటే ఆ యొక్క మండుచున్న పొద సండే స్కూల్లో చెప్తుంటారు నేను మన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ మన దగ్గర ట్రైనర్స్ చాలా చాలా పవర్ఫుల్ ఫెలోస్ మన టీంలో ఉన్నవాళ్ళు మన అవుట్రీచ్ టీంలో ఊరళకు పోతాం కదా అడుగులకి చాలా పవర్ఫుల్ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ట్రైనర్స్ ఉన్నారన్న వాళ్ళకి నేను చూపిస్తాట మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనర్స్ మీరు టీచర్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ ఇవన్నీ చెప్తుంటారు ఇట్లా ఉదాహరణకి దావిదు గొలి మీద యుద్ధం పోవడం అసలు దావిదు స్థలంలో సౌలు పోవాలా ఎందుకంటే సౌలే ఇసం అసలు అందరికంటే ఎక్కువ ఉన్నతంగా ఎదిగిన అంటే పొడువులో గొలియాతికి సమానంగా ఉన్నవాడు సౌలు ఉంది వాక్యం అది నేను చూపించినా కూడా వాళ్ళకి వాళ్ళు సౌలు గొలియాతికి సమానంగా ఉన్నాడు హైట్ లో వెయిట్ లో అట్లనే అభిషేకం పొందినవాడు పరశురాత్మ అభిషేకం ఉండే సౌల మీద కానీ ఎందుకు భయపడి దావి గొలియాత చేస్తే దావీ చాలా చిన్నాడు గొలియాత ముందు గొలియాత్ అంటాడు కుక్క కుక్కలాగా నువ్వు మీదకి వస్తున్నావు అంటే నేనే మనకు కుక్కనా నీకు నువ్వు నాకు కనిపిస్తే కుక్క నన్ను కుక్కలాగా నువ్వు ట్రీట్ చేస్తున్నావా అని అంటున్నాడు గొలియాత్ సండే స్కూల్లో ఏ సండే స్కూల్ టీచర్ చెప్పాడు ఏ సండే స్కూల్ టీచర్స్ కూడా ఇవి చెప్పరు ఈ విషయాలు చెప్పాల సౌలు అంతా ఉండి కూడా గులియాత్ మీద యుద్ధం పోలేకపోయాడు కానీ దావేది ఏమి లేకున్నా గుత్ మీద యుద్ధాన్ని పోయి చంపేసిడు మనుషుల కల్పితాలు మనుషుల ఆచరణ ప్రకారంగా కాదు దేవుడి తర్బీదులా చిన్నప్పటి నుంచి వడిసల రాయి తర్బీదు పొందినవాడు గోరల మీదకి సింహం కానీ పులి కానీ ఎలుగు మంటి కానీ ఆ వడిసల రాయి పెట్టి కొడితే దానికి ఆ దెబ్బగా అంత పవర్ఫుల్గా కొడుతుండే దావి కాబట్టి ఇవన్నీ మనం చిన్నపిల్లలకి నేర్పాల ఖచ్చితంగా నేర్పాల మనం సండే స్కూల్లో నేర్పాల లేకపోతే నువ్వు చిన్నపిల్లల్ని ప్రభుచితంగా నడిపించకపోతే పెద్దగా వాడు నశించిపోతే నువ్వే ఉత్తరవాది చాలా పవర్ఫుల్ సండే స్కూల్ టీచింగ్ నువ్వు ఒక మండుతున్న వాడవు మండుతున్న దానవైతే నువ్వు సండే స్కూల్ టీచర్ అవుతావు మోసే ఆ పొద పొదను గురిసిన ఉపమానం మీకు నేను చూపించిన గతంలో మండుతున్న పొదలో ఒక దూత కలిసి మాట్లాడుతున్నాడు కాబట్టి దూతలు మాట్లాడే వాళ్ళు మండుతున్న వాళ్ళు అనే విషయం పోయిన వారిని మీకు చూపించిన మండే వాళ్ళు ఎట్లా ఉంటారు అన్న విషయాన్ని కూడా నేను మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను కాంప్రమైజ్ కామ్ ఎటువంటి సమస్య నువ్వు కూలుగుండాలా మండేవాడు అట్టనే ఉంటాడు అరే నేను మంట నా ముందు అవేం నిలబడతాయి కొంతసేపు తోకాడిస్తాయి కానీ నేను ఒక్కసారి అడుగుపెట్టినానంటే పారిపోవాల్సింది పరిగెత్తిపోవాల్సింది ఎందుకంటే నేను మండు మండేవాడిని నా ప్రభువు మండేవాడు మండుచున్న అగ్ని దహించు అగ్ని అయినా అని నా హృదయంలో ఉన్నాడు మళ్ళీ నేను ఎట్లా మండుతా ఉంటా తల నుంచి అరికాల వరకు మంట మండుతూనే ఉంటుంది మనం చూస్తాము ఒకసారి చూడండి రెండో రాజుల గ్రంథంలో ఎవరి గురించి మనం చూస్తాం చెప్పండి రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం ఎలిషాడు రెండో రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షాలు మనం చూస్తున్నాం ఎలిషా వస్తున్నాడు ఆయన మండుతనే ఉన్నాడు ఆయన మండుతనే ఉన్నాడు బాగా మండుతనే ఉన్నాడు తన తను సేవలో నడిపించిన పాస్టరు మండుతనే ఉన్నాడు ఎలా ఏలియా ఏలియా మండుతున్నవాడు ఆయన సేవ పరిచయ మనం చూస్తాం అదే రీతిగా తన శిష్యుడైన ఎలిషా కూడా మండుతూనే ఉన్నాడు ఇరవై నాలుగో వచ్చాం చదువు రెండో రోజు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నాలుగో అతడు వెనుకకు తిరిగి వారిని చూచివామమును బట్టి వారిని శపించను చూడండి ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు చెప్పినాను సేవకులమై ఉండిన మనము ఎట్టి పరిస్థితుల్లో మన నోట్లకు శాపవచనాలు రావద్దు ఎందుకంటే ఖచ్చితంగా నెరవేర్తాయి హండ్రెడ్ నేను చెప్తున్నా మీకు ఇరవచ్చు మనుషులు బలహీనులు స్వార్థపరులు సమ తమ స్వకీయ ఆలోచనల కొరకు స్వకీయ లాభం కొరకే ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాడు నీకు తగిలినప్పుడు నీకు ఖచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది వాడిని చూస్తే ఎందుకంటే నువ్వు అటువంటి వాడివి నువ్వు స్వార్థపరులు కావు ఇతరుల బాగోగులు నువ్వు ఎప్పుడు కాబట్టి వాళ్ళని చూస్తే నీకు బహు కోపం ఉంటుంది కానీ నీ హృదయంలో నొచ్చుకుంటున్నావు నొచ్చుకొని ఎందుకంటే అది వాడికి శాపంగా నీ నోట్ల నుంచి ఏ శాప వచ్చినం వచ్చినా శాపం అయిపోద్ది అందుకే ఎవరిని కూడా మనం షెప్పించద్దు వాణి ఎవ అంటే శప్పించిందంటే ఎవరి గురించి కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు పాపం వాడు అన్యాయం అయిపోతాయి జీవితం అది నేను మీకు చూపిస్తా త్వరలో కొంచెం సేపట్లో చూడండి ఎలైష ఎలిష తను బోడివాడు మీకు తెలుసా బోడివాడు అంటే అంటే మన భాషలో చెప్పాలంటే గుండు కొట్టించుకోవడం అంటాం కదా అయితే పాత కాలంలో దేవుని సేవకులు గుండు కొట్టించుకునేవాళ్ళు ఎందుకు అంటే గుండె ఎందుకు కొట్టించుకుంటారంటే మీ కొరకు అని తెలుసా దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు అన్నట్టు వీళ్ళు కాబట్టి ఇట్లా కొంచెమే ఇట్లా తల మీద కొంచెం ఇట్లా గుండు కొట్టించుకొని దాని మీద వాళ్ళు ఇట్లా ఒక చిన్న బట్ట చుట్టుకుంటారు అన్నట్టు ఈ ఈ రోజు కూడా అట్లా గుండు అంటే పైన వాడు నన్ను చూస్తున్నవాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది ఆయన కొరకు నేను నాజీరు చేయబడ్డవాడిని సమర్పించబడ్డ వాడిని అంటాడు సంసోన్ ఒకడే వ్యతిరేకం సంసోని విషయంలో మటుకు దేవుడు కత్తి పెట్టదు కానీ ఈ తన మటుకు వాడు దాని దగ్గర ఉండే ప్రవక్తలు అందరూ గుండెలు కొట్టుకుండేవాళ్ళు అన్నట్టు అంటే సంపూర్ణంగా తృణీకరించుకున్న వాళ్ళు నేను నాకు హెయిర్ స్టైల్ అవసరం లేదు ఈరోజు పిల్లలు హెయిర్ స్టైల్ చేస్తారు కదా ఇట్లా కట్ చేసుకొని మష్రూమ్ హెయిర్ స్టైల్ అంటారు దాన్ని పిల్లలు చేసుకోరు నేను కూడా మష్రూమ్ హెయిర్ స్టైల్ చేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు మనుషులు మళ్ళీ ఎలియా కూడా అంతే ఎలిషా హెయిర్ స్టైల్ అప్పుడే కటింగ్ షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు ఆ పిల్లలు చూసి నవ్వుతున్నారు తిరిగిండు చుట్టు తిరిగి వాళ్ళని చెప్పించిండు ఏం జరిగింది చెప్పండి ఆ పిల్లలు ఏమైంది చదువు అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలులను చీల్చి వేసాను రెండే రెండే ఎలుగు బంట్లు మంది పిల్లల్ని చీల్చేసినాయి అంత భయంకరమైన మంట కదా అయినా ఎట్లా మండుతున్నాడు చూడండి కానీ పాత నిబంధన కాలంలో అది సబబు కాని క్రొత్త నిబంధన కాలంలో సబబు కాదు నువ్వు ఎవర్ని క్షపించొద్దు నీ నోట్లకి ఎవ్వని ఎవరిని మీద ద్వేషం పెట్టుకోద్దు నీ బంధువులని అన్నదమ్ములని అక్కజల్లని ఆ తల్లిదండ్రులని ఇరుగు వారిని సేవకులని బ్రదర్స్ ని సిస్టర్స్ ని పాస్టర్స్ ని ముఖ్యంగా మీరు ఇన్ని సంవత్సరాలు చూస్తే నేను ఏ పాస్టర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలే మళ్ళా చాలా మంది అబద్ధ బోధకులు ఉంటారు మన కాలంలో అయినగానే ఒక్కరి పేరు తీసుకొని ఆ పాస్టర్ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు కానీ నేను మటుకు ఎవని గురించి కూడా ఇంతవరకు ఒక్కని పేరు తీసుకుని కూడా వ్యతిరేకంగా మాట్లాడలే నేను నాకు తెలుసు ఎందుకంటే అవి నెరవేరుతాయి సత్యాన్ని స్వీకరించిన మనము మన నోట్ల నుంచి వచ్చే వాక్యాలు నెరవేరుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఒక్కని గురించి దేశం ఉచ్చరిస్తే అది నెరవేరుతాయి నేను చూసిన చాలా మంది విషయాలలో తర్వాత నేను పశ్చాత్తపడతా ప్రభ్వా నేను ఎందుకన్నా అట్లా మాట్లాడినాను ప్రభా అట్లనే నెరవేరింది ప్రభా నన్ను క్షమించినైనా ఇక మీదటే నను నా నోటిని కంట్రోల్కి తీసుకో నా నాలుకని కంట్రోల్కి తీసుకో ప్రభు నేను ఎవరిని చెప్పించద్దు ప్రభా ఎందుకంటే దహించువాడు మన మండుచున్న వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది అని మనం అందుకే ఎట్లా మండుతామంటే మనం చెప్తున్న వాక్యం విన్నర్ మనుషులు దాన్ని ఆకర్షించ దానికి ఆకర్షింపబడి మన దేవుడు ఎంత గొప్ప దేవుడని సాక్షిస్తూ ఉంటారు అప్పుడు సైతం రచన ఇట్లా కూలిపోతుంటుంది పెద్ద బిల్డింగ్ కూలి ఇట్లా కింద పడితే ఎట్లుంటుంది అట్లా వాడి రాజ్యం కూలుతూ ఉంటుంది వాడు మనల్ని ప్రతులుగా అటాక్ చేస్తుంటాడు రాత్రులల్లో వచ్చింది నీ ప్రార్థన నిన్ను మండేవాడిలాగా తయారు చేస్తుంది నీ వాక్య ధ్యానము ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తే అంతగా మండుతా ఉంటావు ఎందుకంటే వాక్యమే మంటానుంది వాక్యం బైబిల్లో ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎందుకు అట్లా తయారు చేసిండు దేవుడు పౌల్ ఒక్కడేదని ధైర్యంగా చెప్పగలిగిండు బైబిల్ రాష్ట్ర మొదటి అధ్యాయము ఏడవ వచనం పౌలు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు నువ్వు ఎవడివి అని తన దూతలను వాయున దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పు చూడండి సేవకులు తప్ప ఎవ్వడు మండడు అని ఇక్కడ సాక్షినిస్తుడు పౌలు దేవుని సేవకులు తప్ప ఎవడు కూడా మండడంట ఎవడు కూడా అగ్ని జ్వాల కాడంట అగ్ని జ్వాలలు అంటే ఇట్లా బుస్సన వచ్చే మంటలు అన్నట్టు నీలోకి వెళ్ళి అగ్ని జ్వరాలు వస్తూ ఉంటాయి సేవకులకు దూతలను వాయువులుగా పెట్టిండే నేను చూపించిన మీకు ఎన్నిసార్లు ప్రాటం గ్రంథంలో ముఖ్యంగా ఏడవ అధ్యాయం ధనించినప్పుడు చూపించినాం మీకు నేను ఏడవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో చూపించిన నాలుగు దిక్కుల వాళ్ళు వాయులను పట్టుకుని దూతలు నలుగురు దూతలను సరే అప్పుడు నేను చూపించాను కానీ ఇప్పుడు అవసరం లేదు అది మీకు కాల్ రికార్డింగ్స్ లో చూసుకోవచ్చు మీరు ఉన్నాయి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకున్నాడు ఆయన కాబట్టి అందుకు వాళ్ళు తొంగిలు అనుకుంటున్నారు మమ్మల్ని ఏమో వాయువులు చేసినావు మీ బిడ్డల్నేమో అగ్ని జ్వాల చేస్తావా మళ్ళీ ఈ అగ్ని జ్వాల ఎట్లా పనిచేస్తుంది వాయువు కంటే మీరు బాగా అర్థం చేసుకోండి వాయువు లేకుండా అగ్ని జ్వాలలు పనిచేస్తాయా అగ్ని మండాలంటే ఒకరు ఒక్కొక్కరు మండుకుంటూ పోలంటే నీకు వాయువు అవసరం గాలి అవసరం కాబట్టి దేవుని బిడ్డల్ని ఆయన దూతల్లాగా సేవకుల్లాగా చేసుకున్నాడు పరిచారకులు దూతలు అంటే పరిచారకులు నువ్వు సేవ చేస్తనే కానీ నువ్వు దూతవు కాలేవు లేక వాయువు కాలేవు నువ్వు సేవకు సేవకురాలు కాలేవు అగ్ని జ్వలలా కాలేవు సేవకులు అంటే చేసేటోడు కదా అంటే ఇతరులకి సహాయపడేవాడు సేవకుడు ఇతరుల బాగోగులు ఆలోచించేవాడు సేవకుడు ఇతరుల గురించి ఆలోచించేవాడు సేవకుడు తన గురించి ఆలోచించాడు స్వార్థం గురించి ఆలోచించాడు కాబట్టి నిన్ను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు దేవుడు కాబట్టి నువ్వేం చేస్తావు ఇంటి దగ్గర కూర్చొని చికెన్ బిర్యానీ వండుకుంటావా లేక అనేకుల జీవితాల్లో మండిస్తూ ఉంటావా మనసే మన జీవన విధానం అట్లా తయారైంది సపబడిపోయినాం అందరం అట్లా కాడానికి వీళ్ళే లేయాలా విజృంభించాలా ఇలిషా గురించి మనం చూస్తున్నాము ఆయన ఒక మండుతున్నవాడు ఆయన ఎట్లా మండుతున్నాడు అంటే ఇట్లా నిలబడలేకపోతున్నాడు ఆయన ఆ మంటకి భరించలేకపోతున్నాడు అది పరిగెత్తించాలా పరిగెత్తిస్తూ ఉంది నిన్ను నీ హృదయంలో మంట నిన్ను పరిగెత్తిస్తేనే ఉండాలా ఎక్కడ పరిగెత్తిస్తా అక్కడ నువ్వు వెళ్ళిపోతేనే ఉండాలా లేకపోతే నీకు సేవ లేదు నువ్వు పరిచర్య లేకుండా నువ్వు సేవకు నువ్వు ఎట్లయితో చెప్పు సేవ పరిచర్య అని ఎందుకు చెప్తాం చెప్పండి ముఖ్యంగా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఈ రోజుకి అది అది చెప్పి క్లోజ్ చేస్తా వాక్యం మళ్ళీ భవిష్యత్తులో నేను వచ్చే వారం ధాన్యులకు సంబంధించిన విషయాలు చూపిస్తా దానియుల మంట గురించి శత్రగ్ మేషకు అభ్యర్థులు మంటలు పడేసినప్పుడు ఏమని చెప్పండి మంట మంటను కాదు సదా అది నేను వచ్చేవారని చూపిస్తే రోజు చూపి నేను ఇదే క్లోజ్ వాక్యం ఒకటి చాలా ముఖ్యమైన వాక్యం మీకు చూపించలేని ఎందుకు కష్టపడుతున్నాను నీ ఆర్థిక స్థితి సరిగా లేకపోతే నువ్వు మండలేవు నీ కుటుంబం అంతా చల్లబడుతుంది పురుషుడు తన కుటుంబాన్ని పోషించుకొను వాక్యం ఉల్టా కాదు పురుషుడే పురుషుడు తన కుటుంబాన్ని పోషించును అది ఆజ్ఞ ప్రభ్వా ఈ వాక్యాన్ని నా జీవితం నెరవేర్చు రోజు మండాలను నువ్వు మండేవాణివి కాబట్టి నువ్వు ఎక్కడపైనా నీకు ఉద్యోగం దొరుకుతుంది నువ్వు ఎక్కడమైనా నీకు బిజినెస్ దొరుకుతుంది నేను మండుతున్నాననే చిట్లో కూర్చుంటే కాదు నువ్వు లేచి విజృంభించిపోతూనే ఉండాలా కాంటాక్ట్స్ పెంచుకోవాలా నెట్వర్క్ పెంచుకోవాలా మనుషులతో సహ సంబంధాలు పెంచుకోవాలా రెగ్యులర్గా హలో చెప్తుండాలా ఫోన్లు చేసి వాళ్ళతో వెళ్తాను అప్పుడప్పుడు పోయి కలుస్తున్నారా వాళ్ళతో కలిసి ఎంత బాగానే అని క్విక్గా మాట్లాడి వెళ్ళిపోతున్నారా పోయినప్పుడు వాళ్ళకి ఇంటికి ఏదో చిన్న చాక్లెట్ పిల్లలు ఉంటే చాక్లెట్లు లేకుంటే పండ్లు తీసుకొని పోవాలా రిలేషన్షిప్స్ పెంపొందించుకోవాలి మీరు మండేటోళ్ళు నేను మండుతున్నాను ఇంటి దగ్గర కూర్చుంటే కాదు నువ్వు పోవ్వాలా మనుషులతో కలవాలా బిజినెస్ తెచ్చుకోవాలా నువ్వు ఆర్థికంగా మెరుగుపడకపోతే నువ్వు మండుతలేవు నేను చెప్తా ఫ్రాంక్గా ఎవడైతే ఈ లోకం ఎందుకంటే ఈ లోకపు విధానం నీకు తెలుసు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి నీ పిల్లల్ని పోషించుకోవాలి స్కూల్కి పంపాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకేం తెలుసు హాస్పిటల్లో పడితే ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత ఖర్చు మీకు తెలుసా ఇంకా ఎంత కాలము కిరాయిలన్నీ మనం ఉంటున్నాం నువ్వు మండుతలేవు ఆర్థిక స్థితి సప్పబడింది నీ మండేవాడివి అయితే ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందుతావు నేను అనేసి ఏదో స్వార్థం కొరకు డబ్బు సంపాదించుకోవాలని నేను చెప్తలేను ఈ లోకపు విధానం గురించి నేను చెప్తున్నా సేవ చేయాలంటే కూడా ఎంత డబ్బు మీకు తెలుసా అవుట్రీచ్ పూర్వకం మేము పోతుంటం ఎంత ఖర్చుతుంది మీకు తెలియదు ఒక్క ట్రిప్కి నలభై నుంచి యాభై వేలు అవుతుంది పైగా మనం ఎవరి కానుకలు తీసుకోం ఎవరిది వాళ్ళు కానుకల పెట్టుకొని పోతుంటాం నేను రకరకాల పనులు చేస్తాను ఒక పని చేయండి నేను నేను రకరకాల పనులు చేస్తాను కాబట్టి రకరకాల స్థలాల నుంచి నాకు డబ్బులు వస్తుంటాయి అందులోంచి తీసుకొని నేను సేవ చేస్తూ ఉంటాను కుటుంబానికి ఇవ్వాల్సింది కుటుంబానికి ఇస్తాను ఆ సేవ పరిచే కొరకు నేను వేరే స్థలాలకు డబ్బులు తీసుకొస్తుంటాను పోయినప్పుడల్లా పాస్తలను చూసినప్పుడు వాళ్ళ కుటుంబాలను చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మండలేకపోతున్నారు అందుకు ఆర్థికంగా పతనం అయిపోతున్నారు నేను చెప్తున్నా మీకు మీరు మండకపోతే మీరు పేదవాళ్ళు అయిపోతారు రుజుపరుస్త ఒక వాక్యం దాంతో ముగించేస్తే చూడండి ప్రసంగి ప్రసంగి నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా నేను మనం గతంలో కూడా చాలాసార్లు ప్రసంగిలోని వాక్యాలు జానించినాం నిన్న గ్లోరీస్ ఇస్తారు సాక్ష్యం గతంలో మనం ప్రసంగి పుస్తకంలోని కొన్ని వాక్యాలు ధ్యానించడం అనేసి ఈరోజు ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను కొంచెం కఠినంగా ఉన్నా భరించండి ఎందుకు అంటే కోపం తెచ్చుకోకండి కోపం తెచ్చుకుంటే ఏమవుతుంది తెలుసా వాక్యం క్లోజ్ చేసుకుంటారు మీరు నేను అందుకే ఏం చేస్తానంటే ప్రేమ చెప్తూ కొంచెం కోపం చూపిస్తా లేకపోతే మీ హృదయాలు మండవు మీరు హృదయాలు మండకపోతే మీరు మారరు మీరు మారడకపోతే సాక్ష్యం ఉండదు మీకు సాక్ష్యం లేకపోతే మీరు మండుతలేరు అన్నట్టు మండే టూడే సాక్షి కదా వెలుగు సాక్ష్యం అంటే వెలుగు ప్రకటించడం మండుతేనే నువ్వు వెలిగాడు కొత్తగా దీపం ఏం సరిపోతుంది అది జ్వాలల్లాగా పోవాలని ఇందాక చూస్తే వాక్యం నువ్వు జ్వాలల్లాగా తయారు వేస్ట్ నీ లైఫ్ ఎంతకాలము నువ్వు జ్వాలలాగా మండకుండా ఉంటావు ఎక్కడ బొమ్మంటే దేవుడు అక్కడ పోవాల నువ్వు రాజులు ఎదుట నిలబెడతానాడు గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళ ముందు నిలబెడతాడు నిలబెట్టలేదా పేతుర్ని చదువు రానడు చేపలోడు చేపలు పట్టుకునేటోడు నిలబడలేదా ఐదు మంది రక్షణ బంధన రోజు దాని తర్వాత మూడు మంది రక్షణ బంధన రోజు అందరు బాప్ సంబంధి వేసినా మమ్మ రోజు పెద్ద ఈ సృష్టిలో అంత గొప్ప బాప్తిజంల సేవ ఎప్పుడు జరగలేదు చరిత్రలో ఇంకా జరగదు కూడా నాకు తెలుసు హండ్రెడ్ నేను చెప్తున్నా ఐదు మంది పురుషులు ఇంచుమించు తన పిల్లలు భార్యలు అందరూ ఆ రోజు బాప్సం పొందుతుంటే ఎంత పెద్ద గంభీరమైన ఫంక్షన్ అది అటువంటి ఫంక్షన్ ఇంతవరకు మళ్ళా జరగనే ఆ రోజు తర్వాత నాకు తెలుసానికి జరగదు కూడా ఒకేసారి అన్ని వేల మంది బాప్సలు పొందినట్లయినా ఎక్కడ చూడలే చరిత్రలో వినలేదు చూడలేదు మండేవాడు అగ్ని నాలుకల వల్ల కదా వాళ్ళ మీద దానివల్ల అంతా అగ్ని అగ్ని జ్వాల లాగా దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు నువ్వు మండుతూ ఉంటావు నువ్వు మండుతూ ఉండాలంటే నీకు నూనే కావాలా దేవుని వాక్యమే నూనె వాక్యం ధ్యానిస్తుండాలా మండుతుండాలా ధైర్యం వెళ్ళిపోతుండాలా అడ్డంకులు వస్తుంటే నేను మండేవాడిని నాకేం అడ్డం సిగ్గుపడాను నేను నేనేం మండేవాడిని సిగ్గు మంటకి సిగ్గుంటుందా ఓ ఈ ఈ కాటును ఈ చెట్టుని కాల్చొద్దు ఈ పేపర్ని కాల్చొద్దు ఈ బటన్ కాల్చొద్దు అని సిగ్గుపడుతుందా మంట అది సిగ్గుపడదు అది ఓ వీళ్ళకి చ ఈ కోటలోనికి సువార్త ఎట్లా చెప్పాలా వాడు ఏమనుకుంటాడు కూరగాయలు తీసుకొచ్చడానికి నేను సువార్త చెప్పాలా ఇంటి దగ్గర బండి మీద వచ్చిండేవాడు కూరగాయల ఎట్లా సువార్థ చెప్పాలా నువ్వు మండిటోని పోయితే ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచిస్తున్నావు సిగ్గుపడుతున్నావు భయపడుతున్నావు అంటే నువ్వు మండుతలేవు అన్నట్టు నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టుకున్న దీపంలాగా ఉండిపోయినావు గొప్ప జనం అంతా ఉంటారు లక్ష నలభై నాలుగు వేల మంది మండుతా ఉంటారు నువ్వు మండటం పోవడం వలననే కార్యలు జరుగుతూ నేను చెప్తున్నా నా అనుభవం మండు మండేవాడు ఎక్కడ పోయి సేవ చేసినా అద్భుతాలు జరుగుతాయి ఊహించాలని అద్భుతాలు స్వస్థతలు ఒకడు వన్ మంత్ నుంచి బెడ్ అని ఉండే ఆ ఒరిస్సా ప్రాంతంలో వాడు చెట్టు మీదకి వెళ్ళిపోయి బ్యాక్ ఏమైంది వాడికి లేసినా లేడు మంచం మీద మాకు తెలంగా ఒక పిలుచుకొని పోయిన నన్ను వాడికి ఊరికి మా ఇక్కడ వ్యక్తి మంచం మీద పండుకున్నట్టే నాకు తెలియకుండా మనం చేతి పెట్టి వీపు మీద చేయి వెనక కింద చేపెట్టి లే అంటే లేచి కూర్చున్నాడు వాళ్ళ ఇంటి వాళ్ళంతా పరక్షణ అవుతున్నారు రవిప్రదర్ ఒక రోజు ఒక పాపకి మెడకాయ పట్టుకపోయింది ఛానల్ నుంచి మంచి అయితే ఉందంట వాళ్ళు డబ్బులన్నీ పాపం బరెలు అమ్మేసుకున్నారు హాస్పిటల్లో చుట్టూ తిరిగినారు మంత్రగా తిరిగారు ఏమీ కాలేదు నేను చేయబెట్టి ప్రారంభ చేస్తే తిరిగింది తమ్ము మెడ అమ్మాయికి మండేటోళ్ళు పోతేనే కార్యలు తిరుగుతాయి నువ్వు ఉద్యోగలలో నువ్వు మండేటోన్ అయితే నువ్వు అడుగు వాళ్ళ అద్భుతాలు జరుగుతాయి నీకు అర్థం కాని ప్రాజెక్ట్స్ అర్థమవుతాయి అర్థం కాని పనులు అర్థమవుతాయి నువ్వు మండేటోన్వైతే ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని చూపించేసి క్లోజ్ చేస్తున్నాను కొంచెం సహించండి లేట్ అయినా కానీ ఎందుకంటే ఈ లాస్ట్ వాక్యమే నీ పరిస్థితి ఏం చూపిస్తుంది నువ్వు మండకపోతే మటుకు ఎన్ని వాక్యాలు ధ్యానించినా వేస్టే మండేటోడు సేవ చేస్తాడు ఇప్పుడు ఈ యొక్క ప్రసంగి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి జ్ఞానము ఏది వ్యర్థము అనేది పదమూడో వచనం చదవండి ఎవరన్నా తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనం కొంచెం జాగ్రత్తగా చదువుదాం మెల్లమెల్లగా చదువుదాం మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానం తలంచితిని అక్కడ వరకు ఆగు బ్రదర్ అయితే ఏందో జరుగుతుంది ప్రపంచం అది చూసి ఇది జ్ఞానం అని నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానం అని తలంచి ఏందది ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడేను ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు ఇది గొప్పదిగా కనబడుతుందంట ప్రపంచం అంతట తెలుసా పద్నాలుగు వర్షం చూశారు నేను చదువుతా మీరు అది ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేనంట అంటే ఒక సిటీ పట్టణం అంటే సిటీ కదా ఒక చిన్న పట్టణం ఉండేనంట దాని అంతు కొద్ది కాపురముండి అంట పట్టణంలో అయితే దాని మీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించిండ అంటే దాన్ని కబ్జా చేసిండు ఆ సిటీని లోపలి నుంచి బయటికి ఎవ్వడు పోకుండా దాన్ని కబ్జ చేసిండ అయితే పదిహేనవ వచనంలో ఉంది ఇది బాధకరంగా దుఃఖకరంగా ఉంది ధ్యానించినప్పుడు ఏంటంటే అయితే ఆ పట్టణంలో యానం గల ఒక బీదవాడు ఉన్నాడంట పువర్ వైజ్ మ్యాన్ ఇంగ్లీష్ లో అంటే మీకు సీక్రెట్ ఒకరు చెప్పమంటారా పేదవాళ్ళకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఈ వాక్యం ప్రకారంగా జ్ఞానం గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణంను రక్షించిండంట అంటే ఎట్లా ఇచ్చిండో ఐడియా అవ్వడం తెలియదు బైబుల్ కూడా లెక్కలేదు కానీ ఈ పేదవాడు ఐడియా ప్రకారంగా ఆ రాజు పారిపోయిండు వీళ్ళు పట్టణం తప్పించుకున్నారంట అయితే ఆయనను ఎవరు ఆ బీదవాడిని జ్ఞాపక ముంచుకొనలేదంట ఆశ్చర్యం మీకు వాడు పేదవాడు మంచి తెలివి ఉండే వాడికి జ్ఞానం ఉండే వాడు ఒక సలహా ఇస్తే పట్నస్తులు ఆ సలహా వాడుకున్నారు పట్నస్థులందరూ కాపాడబడ్డరు వాడు రాజు తరిమిపోయి పారిపోయిండు కానీ వీడు పేదవాన్లాగానే ఉండిపోయిండు ఈ సిస్టర్స్ ఈ వాక్యం మీకు అర్థం కావాలి రోజు నువ్వు మండే నువ్వు బీదవాన్ ఉంటావా నీకు జ్ఞానం ఉంది కానీ నీ జ్ఞానం చేత పట్టణాలుస్తులందరూ నీ తెలివి అందరూ ఈ లోకంలో నువ్వు పనిచేసే స్థలంలో నీ పక్కింటోడు ఎదురింటోడు కుటుంబీకులు బంధువులు మిత్రులు అందరు బెనిఫిడ్ పొందుతున్నారు నువ్వు పేదవాని లాగానే ఇది బాలేదు వినడానికి ఎవడు నేను జ్ఞాపకం ఉంచుకొని నువ్వు ఇచ్చే ఐడియాస్ వాడు అందరూ బాగా అయిపోతుంటారు నీ ఐడియాస్ తీసుకొని ఇప్పుడు చెప్పండి జ్ఞా జ్ఞానం గల జ్ఞానము వాళ్ళు తీసేసుకుంటే వీడు ఎట్లుంటాడు పరిస్థితి ఏంది జ్ఞానం పోయినా పేదవాళ్లాగా ఉండిపోతున్నాడు నీకు జ్ఞానం ఉండి లాభం లేకపోయింది నువ్వు పేదవాళ్ళగా ఉండిపోయినావు ఈ విషయం అర్థం చేసుకోండి పదహారో వర్షంలో నేను చెప్తున్నా కాగా నేను ఇట్లా అనుకోండి బలము కంటే జ్ఞానము శ్రేష్టమని శ్రేష్టమే బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడను వారి మాటలు ఎవరు లక్ష్యం చేయరు బ్రదర్ సిస్టర్స్ చెప్పండి ఇప్పుడు మీరు పేదవాళ్ళగా ఉంటారా ఇంకా కిరాయిండలు ఉంటారా యాస్బస్త షీట్స్ ఇంటలు ఉంటారా కొంచెం కఠినంగా చెప్తున్నారు కానీ ప్రేమతోని మీ తలాంతులని వాడుకోలే మీకున్న తలాంతులు ఎన్న కావచ్చు అవి ఐదు కావచ్చు మూడు కావచ్చు ఒకటి కావచ్చు నీ తలాంతులను వాడుకో నిన్ను ఎవ్వడు లెక్క చేయడు ఎవరు లక్ష్యం పెట్టరు నేను నువ్వు పేదవానున్నంత వరకు అనేసి నువ్వు ఏదో ఆడంబరంగా కారాలు తిరగామని నేను చెప్తలేను నీ డబ్బు ఎవరికి చూపించుకోవు నీ సంపాదన కొన్ని చూపించుకోవు నువ్వు ఎంత సేవకి ఖర్చు పెడతావా నీకు తెలుసా నేనెంత సేవ ఖర్చు పెడతాను మీకు తెలుసా ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల నుంచి స్టోరీ చెప్ కొంతమంది ఐ వీడు యూజ్లెస్ అనుకుంటారు ఎందుకంటే ఆ రీతిగా నేను డొనేషన్స్ ఇస్తా ఉంట ఆర్ఫనేజెస్కి కానీ పేదవాళ్ళకి కానీ రక్త సంబంధికులు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకే కానీ సేవలో పరిచయలు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు దుఃఖంలో ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారు నేను నేను ఇవ్వగలుగుతున్నాను కాబట్టి దేవుడు నాకు ఎందుకంటే నేను ఇస్తుంది దేవుళ్ళకే వెళ్ళే కదా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లకే నేను ఇస్తాను నేనేం సంపాదించుకోలేను నా లైఫ్లో అంత ఆయన ఇచ్చింది అని పాట కూడా పాడతాం ప్రతి నెల ఆయననే ఇస్తుంది నాకు డబ్బులు ఒక సాలరీ కాదు నాకు ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడలో వస్తాయి ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేసేస్తుంటాను నేను అన్ని సోర్సెస్ నుంచి నాకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఆయన ఇచ్చిన డబ్బులకి వెళ్ళి ఆయనకి ఇస్తున్నాను నేను నే ఆదానికి ఏం లేదు నా ఒక్క పైసలేదు ఆ రీతికి ఇస్తే నేను పేదవాడిని కానీ ప్రభు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా ప్రభుస్తుండు కాబట్టి ప్రభు ఇచ్చిన ప్రభుకే ఇస్తున్నాను నేను నేను గొప్పగా పని చేసింది కూడా ఏం లేదు వాడు కానుక ఇస్తే నేను ఏదో గొప్ప పని చేసిన అనుకుంటుండు పిచ్చోళ్ళు ప్రభు ఇచ్చిందే నీకు నెలకి జీతం ఇచ్చిండు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన కానీ నువ్వు పనికి పోయినావు ఆరోగ్యం పనికి కాబట్టి మండుతున్న వాడి విషయం జ్ఞాపకం తీసుకో పేదవాళ్ళు మండలేరు బ్రదర్ సిస్టర్స్ ఎట్టి పర్సలు మీరు మండలేరు మీరు సేవ చేయలేరు సరిగా మిమ్మల్ని ఎవడు కూడా మీరు మంచి ఇప్పుడు నువ్వు పేదవాడిని సరిగా చదువులేని వాడు వేయండి స్టేజ్ ఎవడు వింటాడు చెప్పు నీ మాట నీ బ్యాక్గ్రౌండ్ ఎలా నీ బ్యాక్గ్రౌండ్ పరిచయం చేసినప్పుడు ఎవడు వింటాడు నీ మాట ఎవడు విన్నాడు నీ మాట నేను చెప్తున్నా నువ్వు స్టేజ్ ఎక్కినప్పుడు మండినవు నువ్వు ఈ ఈ లోకంలో నీ చదువులో నువ్వు మండినవు నువ్వు రకరకాల ఉద్యోగుల స్థలాల్లో మండినవు నువ్వు పెద్ద ఆఫీసర్వి పెద్ద ప్రొఫెసర్వి పెద్ద డైరెక్టర్ వి పెద్ద సీఓవి కంపెనీకి నువ్వు మండినవు ప్రతి కాబట్టి నీలాంటి వాడు వాడిని ఆహ్వానిస్తారు నువ్వు ఏది చెప్పినా వింటారు నువ్వు అబద్ధబద్ధ చెప్పిన వింటరు అని మనం చెప్పాం కదా కాబట్టి ఈ ఒక్క వాక్యాన్ని మీరు నెమరేసుకోండి ధ్యానించండి రాత్రి అవును ప్రభా నేను నా ఐడియాస్ వాడుకొని కంపెనీస్ అన్ని బెనిఫిట్ పొందినాయి కానీ నన్ను ఎవరు లక్ష్యం చేయలేదు ప్రభా నా ఉద్యోగ స్థలంలో వాళ్ళందరూ నన్ను వాడుకున్నారు కానీ నేను ఎంతో సిన్సియర్గా పనిచేసిన ఎన్నో ఐడియాస్ ఇచ్చి సొసైటీని మా ఆఫీస్ని నా కంపెనీని నేను కాపాడినా ప్రాఫిటబుల్గా చేసిన కానీ నన్ను నిర్లక్ష్యం చేసిరు ప్రభా నా మీద ఇవ్వనికి కూడా కారణాలు లేకపోయాయి నాకు అన్యాయమే జరిగింది నాకు సరిగా జీతం ఇవ్వలేదు నాకు సరిగ్గా గ్రాచ్యుటీ ఇవ్వలేదు నాకు సరిగ్గా పెన్షన్ ఇవ్వలేదు నాకు సరిగా ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేదా నువ్వు ఏడ్చుకోవడానికి వీల్లేదు ఓపెన్ అప్ కా ఈరోజు అటువంటి కృప నీకు అనుగ్రించడానికి ప్రార్థిస్తా పరుశు తరవా తండ్రి వందననాలైనా కృపగల గొప్ప తండ్రి ప్రతి దశలో మాట్లాడుతూ మళ్ళీ బలపరుస్తున్న నా ప్రవ్వ నీకు వదనాలు వేసాయా సమస్త ఘనత మహిమ ప్రభాలు నీకే చెల్లించుకుంటున్నాం మండేవాళ్ళు ప్రవ్వ ఎక్కడ పోయినా మండాల ప్రియులారా ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తము అని పౌలు జ్ఞాపకం చేసిండు ప్రవ్వ వాళ్ళు ప్రతి విషయంలో మేము మండాలా కుటుంబంలో మండాలా మండాల చదువుల మండాలా సంఘంలో మండాల సేవల మండాల ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ప్రతి విషయంలో మేము మండాల అటువంటి మండే వాళ్ళగా మనం తయారు చేయమని ఏ స్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్థూత్రం పరిషిద్ మేము రజానికి వందన దీని మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు తండ్రి ఏ శుకృష్ణానికి దేవా సజానికి వందనాలు తండ్రి ముఖ్యంగా దేవానికి ఉద్రం రేణుక స్ట్రం కూడా దేవా అప్పుడ మంచి ఆరోగ్యం దయించండి దేవా మీరే ముట్టి తాకి స్వస్థపరిచి దేవాని కృపలో భద్ర పరుచుకొని నినామానికి మహిమ తెచ్చుకుని దేవా దేవారి ఇంకో బ్రదర్ను కూడా ముట్టండి దేవా ఆ బ్రదర్ కూడా స్వస్థత దయించండి దేవా ఎక్కిస్తూ ఉదరం దేవా అప్పుడని కూడా మీరు రక్షించుకోండి దేవా ఈశ్వరజాన్ని కిస్తూ ఉదరం దేవా ఐక చిన్న పాపను కూడా ముట్టండి దేవా దేవ అప్పుడని కూడా మీరు స్వస్థ పరిచి దేవాన్ని ఎక్కిస్తూ దేవా మీరే ఆత్మకార్యం జరించి ఆ మీరు రక్షించుకోండి దేవా దేవానికి వందనా తండ్రి ఈశ్వజానికి ఉదరం దేవా మరొక స్వరాజ్ బ్రదర్ కూడా మంచి జాబ్ దొరకాలి ఈ స్నామంలో దేవా మీరే కార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏశ్వజానికి ఇస్తూ దేవా మరి ఇప్పటిదాకా మతను వాక్యం ధర మీరు మతను మాట్లాడిన రాజా దేవ మేము దేవా దేవానికి కిస్తూదరం దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని పరిశుధాత్మ సహాయం దేవా మరి గ్రూప్లో బిడ్డకి మీరు సహాయం దయచేసి దేవా మీరే అందరికి తోడై ఉండి నేను నామానికి మహిమ తెచ్చుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించామని ఎస్లాంలు నడుచు నామ్ తండ్రి ఆమెన్ స్తోత్రం పరిశుద్ర మైమల రాజా కృపకల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా మరణం ముళ్ళు వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రుడ నీకు స్తోత్రం నాయన ఎక్కని నాం ఇద్దరు లేక ముగ్గురు ఉంటే అందులో సెల విచ్రామలం దిగండి తండ్రి నీకు స్తోత్రం నాయన పొద్దున్న నుంచి మాతో మీరు మాట్లాడదేవే సుప్రభ పొద్దు నుంచి హృదయం ధర కంటి ధర చూపు ధర క్రియల ధర తప్పు ఉంటే క్షమించినయన ఎందులో గతించిపోయారు దేవ మాతను సజ్జీలు లెక్కలు లెక్కించిన దేవ అందుకు బట్టి దేవా ఈ స్కైప్ లో ఎంత మంది కుటుంబంలో యన స్వరాజ్య విరా ముట్ట మంచి జాబ్ రావాలి దేవా మరియు రెండు ఒక సిస్టెన్ కూడా ముట్టం తనకు కూడా మంచి వరం దయచేయండి ఆ కొంత తీసి ఆ కుటుంబం తన ఇస్తే ముద్రించి ఘనతమయ్య మీరు పొందుకొని స్తోత్రం ఇంకొక సిస్టెండ్ కూడా ముట్టి తనకి ప్రతి ఒక్క పేరు రిక్వెస్ట్ ఇవ్వడలా దయచింది మరి ఈ రోజు వాక్యంధారమ్మతో మాట్లాడదేవా మండుతో మేము ఉండాలి దేవ ఇస్తు ప్రభానికి వాక్యం ధర దేవానికి ఇస్తూత్రం రేపు ప్రతి బిడ్డ మండి ప్రవచ్చ ప్రవర్తించుకోవాలి తండ్రి శిల్వ చట్టను మరో పరచుకోవాలి వాక్యం దేవ శుప్రభ మీరు కార్యం జరిగిస్తారని నమ్మోచున్నాం తండ్రి దేవ మేము ఏ పాటి పాపలమైన పని పిరాల దేవను పరిశుద్ధుడు దేవ పరిశుద్ధాత్మల్ని నింపున మాలో ప్రతి పాపం క్షమించి మాల ప్రతి ఆయస్కరం మీరు తీసివేండి దేవాని నామానికి మహిమ ఘనత ప్రభావం ప్రతి కుటుంబానికి అర్థం తీసుకున్న దేవానికి స్తోత్రం చీరస్తే వాళ్ళ కార్యం జరిగిస్తారు నమ్మొచ్చినాం తండ్రి దేవామికి వందనాలు దేవ నాకు కుత ్రహింపలేని గొంప గూఢమైన సంగతిని పూజిస్తానంటున్నాం దేవమ్మాసుప్రభ ప్రతి విషయం మొరపెట్టే బిడలవ ఉండాలి దేవమాలో ప్రతి పాపం క్షమించు మండుతూ బ్రతికే జీవితం మాకు దయచేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశ విజయం మాకు దయచేయండి దేవా కుటుంబాలందరినీ దీవించి ఇంకా అనేకలు వచ్చేలా సహాయం చేసి ప్రతి ఒక్క వాక్యం వినర్వేర్చి మన ఏసుకరిస్తున్నాం తండ్రి ఆమె దేవాయసు ప్రభా నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞత వైష సర్వశక్తి మంచుర సర్వాధికారిధనాల ప్రభావ దేవాయప్రభ నీకేస్తు మా ప్రభావం ప్రభా యుగ యుగాలకి మీకే చెయ్యాలి ప్రభావ దేవా ప్రభావ మరి వాక్యం చేత ప్రభావం మీరు మాతో మాట్లాడినందుకు వంధనాల ప్రభావం దేవాయస్రభ ఎటువంటి మేము మండుతోనే ఉండాల ప్రభావ దహించే అగ్నిలను మేము తయారు కావాలా ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క కళవర వర్షం మా మీదరించండి దేవాయత్స ప్రభావ ఈ యొక్క పరిశుభ్ర తమకు ఎల్లప్పుడు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి ఇవన్నీ స్థూతం నీకు అన్న తండ్రి దేవాయచ ప్రభా మరి మేము జ్యోతిల్లాగా పెలగాల ప్రభావ దేవాయ ప్రభావ మరి మేము మాకు సహాయపడమని ప్రతి దేశంలో కూడా ప్రభావ మేము ఎక్కడ అక్కడ అందరికీ సమాధానం కలగాల్సిందే ప్రభా దేవాయ ప్రభా అడిగేసిన ప్రతి స్థలంలో కూడా ప్రభావ సమాధానం కలగాలంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు కావతండి దేవ నీ యొక్క అగ్ని ఎప్పుడు వాళ్ళు మండుతూనే ప్రభా ఎవ్రీడే మేము మండాలా అనేకులకు చతని మేము ప్రభా దేవ మేము వెలిగింపబడాలా మా ద్వారా కూడా వెలిగింపబడాలి ప్రభావం మరి మీరు మాకు కూడా నడిపించండి ప్రభావ దేవా ప్రభావ మరి దేవదూతలు ప్రభా మా దగ్గర ఉంది మరి ప్రతిదీ చూస్తుంది కాబట్టి ప్రభా మరి ఎలా మండుతున్నారు ఎందుకు కూడా ప్రభావ వాళ్ళు ఎలా అయితే తెలుసుకోవడానికి ఆసక్తి కలిగినారో ప్రభావ మరి మేము కూడా ప్రభావ మండాలా వారికి మేము చూపించాలా ప్రభా కాబట్టి ప్రభా నీ సాయం చేతనే కాబట్టి ప్రభా యొక్క సాయం చేత మాకు నడిపిదా ఇచ్చేంతండి ఇవన్నీ కేస్తాను నీకే వందరాలు నీకు కృతజ్ఞతలుస్తూ ప్రా ప్రభావ ప్రభా అదే దిగా ప్రభావ మన స్వరచ విషయ ప్రభా దేవ అన్నంత తను ఎక్కడి కలిగిన తలగా పెట్టమని ప్రార్థన తండ్రి దేవాయస్రభా తనకి ప్రభా ఏ చూకృ నామం ప్రభాక జాబ్ ను దాయి చేసే మీరు సహాయపడమని ప్రార్థన తండ్రి దేవని యొక్క ఆత్మకారం జరిగించని ప్రభావనికి మాచ్చుకోండి తండ్రి దేవాయస అదే రీతిగా ప్రభా మళ్ళీ రేణుక శిశుల మీ తాకి స్వస్థపడి ఆ బిడ్డకున్న హార్ట్ లో పెయిన్ ప్రభా ఏ చూకూర్చు నామంలో గద్దించి ప్రభావ హార్ట్ పెయిన్ నుంచి దాయి చేయమని ప్రార్థం తండ్రి సేవ ప్రతి నరల ప్రతి ఒక్క ఎముకల ప్రభాని యొక్క జీవన సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని అమ్మంలో ప్రకటికే ప్రభావ శివని యొక్క ఆత్మకారం జరిగించి మరి భార్య భద్రని కూడా ప్రభావి ఆశించేదండి ముందుకు నడిపించి మనకు ప్రాధ్యండి సేవ ఐసి ప్రభావం పరిచేత విషయంలో ప్రాధ్యం తండ్రి డాక్టర్ తాకి ముట్టి స్వస్థపరచండి ప్రతి బలహీనతను అమ్మంలో గదించి కోటి వేసి ప్రభావ అప్పుడని ప్రతి ఒక్క ఆవేళ ప్రభా జీవీ కుమరించే ప్రభావ తోడని నడిపించే ప్రభా మా పాపకి ప్రభా నీ యొక్క భద్రపరచుకుంటుంది ఏవైతే ప్రభావ ప్రతి వారిని కృపలు భద్రపరచుకున్నాయినా అక్కడ ఎంతో తోడలో ఉంది కాబట్టి ప్రభా యొక్క పనులు మేము నిఘ్నం అయిపోతుంది అనేక రక నీ సత్యం మేము ప్రకటించాలి ప్రభావ మరి మీద మాకు తోడ నడిపించే ప్రభావ మండలిగా సాయమని ప్రార్థిస్తూ యొక్క కృప వెండి కృప మాకు దయచేసి చీకటి పారిపోయింది ఈ వాక్యమే ప్రభావం కనుక ఈ వాక్యమే బలం బలపరిస్తున్నేస్తు ఈ వాక్యం ఆ ఉదంలో తరంపుడు అలలియా నటించి భద్రప్రతిధి అలాగే ప్రభా అరలియా మండలం చేయండి దయ్యాలు మంత్రాలు పాపం కాలిపోవాలా పతి ప్రజల పొందాల వేసే ప్రభావం కార్యం చేయండి నాద్యమా మీ క్రిపలోభం జ్ఞాపనం చేసిన వందల ప్రభా మీ రాక బావు సమీపింది అలరి యథార్థ ప్రీతి గేసే మార్చండి అలాగే అనాథ్యమానికి ఎవరిని కేర్ చేసినా కానీ పర్వాలేదు సభ ఎవరి నిందన వచ్చినా పర్వాలేదు ప్రభావ అలాగే అనాథ్యమా సులభ మీరే కార్యం చేసి మమ్మల్ని దీవించి అలాగే పతి జగన్ మీ శాక్తి నిలబెట్టుకోండి చిన్న పెద్ద పెద్ద అందరినీ సేవ చేయాలా అలాగే అందరి కుటుంబంలో నెమ్మది శాంతి కలిగించండి కష్టం నష్టం తొలగించి అందరూ ప్రభు అభివృద్ధి రావాలా జ్ఞానంలో అభివృద్ధి రావాలా మరి దీవించి ఆశీర్వాద దీవించి మన ప్రభు ఏ ప్రభు కృప ఇల్లప్పుడు సదాకాలం చెప్పే బ్రదర్ కు ఫ్యామిలీకు డ్యూటీలో మన పనిలో మనకందరికు మాకు సదాకాలం తోడు ైజ్ హైదరాబాద్ హైదరాబాద్ అలాడ్ ప్రైజ్ ప్రైజ్ సిస్టర్ ప్రైజ్